గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రకరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న ప్రభావ దేవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతులు దినుమ కనిగిరించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం అయినా ఘనత మహిమ ప్రభావంలో ఇక యుగంలో నీకే కలుగుయా నా ప్రభావా నా దేవ ఇక మధ్య కాని మీ సంధికి వచ్చిన మీరు మాతో మాట్లాడని ప్రభావం మమ్మల్ని బలపరచండి మాలు సరి చేయని ప్రభావ మాలో ఇంకేమైనా బలం ఏంటంటే పుట్టిపోయని ప్రభావ మీరు ఎంతో పరిశుద్ధుల మీకు పరిశుద్ధం కలిగి మేము జీవించాలా ప్రభావ నా దేవ నా ప్రభావ ఇక సమాప్తి అంచుకు మేము వచ్చేసిన ఆయన ప్రతి దశలో ప్రభావ నైనా మీరు మాకు సహాయకులున్నారు ప్రభావ ఈ లోకంలో ఎంతో మంది ప్రభావ నశించిపోతున్నారు నేను వాళ్ళందరికీ మీ శువార్థ ప్రకటించాల అనేకల శిష్యులుగా తయారు చేయాల ఈ చివరి కాలంలో ప్రభావ అనేక ప్రభావ విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు నైనా అనేకులు ప్రభావ ఐగకమైన విచారాలతో కొట్టుకొని పోతున్నారు నైనా నా దేవ నా తండ్రి చివరి కాలం వచ్చే వరకు ప్రేమ ఉంటుందా మనుషు కుమారుడు తిరిగి విశ్వాసం ఉంటుందని మీరు అన్నారు ప్రభా కాబట్టి నేను అలాంటి కాలంలో భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ప్రతి దశలోనైనా మేము మీద ఆధారపడి జీవించాలా మీ వాక్యం విద్యత చూపించినైనా వినయ వైభక్తులతో ప్రీతికరమైన సేవ మేము చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయనైనా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ప్రభావ చివరి వరకు ప్రభావ అంతవరకు మేము సహించాలా ఓ ప్రభావ మా రక్షణ మీ సంతతి మీద నడిపించాలా అలాంటి సేవాజీతో మమ్మల్ని అందరూ నడిపించండి రాయనా రాయన పెట్టి త్వరగా మీరు నడిపించండి నేను ప్రతి ఆటంకాలు కొట్టివెండి మీ నూతనమైన అభిషేకం ఒక దయచండి వాటల ద్వారా మైంప వాక్యం మీకు పరిశుదాత్మ నడిపింపు ఒక దయచండి పరిశుదాత్మ దేవ హృదయంలో ఉండి మమ్మల్ని నడిపించండి మీరు నూతన అభిషేకంతో నింపని ప్రోగ్రా వాక్యముల ద్వారా మీరు మాతో మాట్లాడ మమ్మల్ని బలపంచమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంస్తాము తండ్రి ఆమె కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా ఇలలో జీవించనా ఇలలో జీవించనా దిన మెల్లనే పాడినా కీర్తించిన నీరు నమోనే తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలా జీవించనా ఇలలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా కడిగిన దేవా ఆ కలైన ఆహారమిచ్చి ఇచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిన్ను విడువను এরবে নিনা নিনু ঵িডু঵নু এরবে নিনা নাই সয্যা দিন মেল্লনে পাডিনা కీర్తించిన నీరు నమోనే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయందు నా శిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచేదన్నీ వెనకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరిగేతెదీ నా బలహీనత ఎందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్నీ వెనకున్న విమరచి ముందున్న వాటికై సహనము తో తెదన్ని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నే పొందాలని దిన మెల్లనే పాడినా కీర్తించిన నీరు నముని తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవిచ్చలలో ఇలలో అల్లి థ్యాంక్ యూ జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆసున్నది తీరు నానా కోరిక చేరి ప్రభు పగల చింత తీరు నానా కోరికా చేరితి ప్రభు పదల చింత జీవితంలో నీలా ఉండాలని నాలో ఎంతో అశున్నది పరిశుద్ధతలు ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలు ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతో నేను అడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని తీరు నా కోరిక చేరితే ప్రభు బాధల చింత జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆసున్నది కూర్చుండుటలు నిలుచుండుటలు మాట్లాడుటలో ప్రేమించుటలు కూర్చుండుటలు నిలుచుండుటలు మాట్లాడుటలో ప్రేమించుటలు నీలాగే ఉండాలని నీతో నే నడవాలని నీలాగే ఉండాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ చిత్తం నీలాగే చేచి నీతోనే నడచి నీ చిత్తం నెరవేచని తీరు నానా కోరిక చేరితి ప్రభు పాదాల చింత తీరు నానా కోరిక చేరితి ప్రభు పద చింత జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది తీరు నానా కోరిక చేరితి చింత జీవితంలో నీలా ఉండాలని ఎంతో ఆశన్నది అలలు చిన్నగా వాక్యం చేసుకున్నాం మేడం ప్రార్థన చేసి చిన్నగా వాక్యం ప్రార్థిస్తాం కృపా సత్య సంప్రదోము గల తండ్రి జీవాధిపతి సర్వనతుడానికి వర్ణాలేసయ్య సమస్య సృష్టికి మూలకాలు కూడా ఆది సంభూతులకు దేవానికి ఎంతో వర్ణాలు ప్రభావ నా దేవ నా ప్రోవ్వా ఈ ఘర్షణ కాలం అంతా ప్రోవా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినా ప్రవ్వ మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నావునైనా ఈ క్షణం వరకు ప్రభావ మేము సజీలు ఉన్నాం అంటే అది కేవలం మీరిచ్చిన కృపలేనైనా మీరిచ్చిన జీవమే ప్రవ్వా మీ జీవమే మమ్మల్ని జీవింపజేసింది ప్రవ్వా గొప్ప దేవన తండ్రి మేము పాపములు చచ్చిన వారి ఉండగా ప్రవ్వా నాయన మీరు మమ్మల్ని బ్రతికింపజేసినారు నాయన గొప్ప దేవానికి ఎంతో వందలు అర్పించుకున్న ఎంత గొప్ప రక్షణ మీరు మాకు గొప్ప దేవ విలువైన రక్షణ మీరు మాకు అణగించినారు ఈ చివరి కాలంలో ఎంతో మంది ప్రభావ ఆ విలువైన రక్షణ పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు ప్రభా ఎంతో మంది ప్రభావ నైనా ఐహికమైన విషయాలతో కొట్టుకొని నైనా ఈ లోకాధినితంగా జీవిస్తున్నారు నైనా మతపరంగా జీవిస్తున్నారు ఈ లోకంలోనైనా ప్రభా ఆ రీతి ఉన్నప్పుడు ప్రభావ ఆ యొక్క విధానాలు ప్రభావం స్థితిలో ఉంటుంది కదా ప్రభావ కనికరించమంటూ అదిష్టమైన గొప్ప జనం అంతా ప్రభావ సర్వశక్కి రావాలా ప్రభావ ఈ యొక్క మేము అనేకలు వాళ్ళు ప్రకటించాలా అలాంటి అభిషేకం మాకు అనుగరించండి అయినా ఈ చివరి కాలంలో ప్రభావ మేము ఏ రితిగా జీవించాలా ప్రాభ మా సేవను ఎట్లా మేము కొనసాగించుకోవాలా ప్రావ మీరే మాకు నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించండి పరిశుధాత్మ దేవ మా హృదయంలో ఉండి మీరు మాతో మాట్లాడండి ప్రావ్వా ఆత్మ చేతులు నడిపించండి మా తలంపులు మా ఆలోచనలు సమస్తం కొట్టివ్ ప్రవ్వ ఆయన మమ్మల్ని సజీవ యాగంగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాయినా తండ్రి ఏసయ్య మీ మా ప్రతి ఆలోచన మీరు సమర్పిస్తున్నాంనైనా గొప్పది మా ప్రవర్తన అంతటా మీకు సమర్పిస్తున్నాంనైనా మీ ఆత్మచేతంలో నడిపించండి మా హృదయంలో మీరుని మాతో మాట్లాడాను ప్రభు నైనా ఏసయ్యా రానబెడ్డి త్వరగా నడిపించిన అయినా ప్రతి ఆటగాలు కొట్టివెండి ఈ వాక్యంలో సత్యం గ్రహించేలాగా మీరే మాకు నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధాన్యం తండ్రి ఆ మీన్యా పేతుర పేతుర రాశ్న మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఐదో వచనంలో ఒక వాక్యని మనం చూస్తున్నాము ఈ చివరి కాలంలో ఈ కడవరి కాలంలో మనం ఎట్లా జీవించాలా ఏ రీతిగా మన పిలుపును మనం కొనసాగించుకోవాలా అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి కడవరి కాల కడవరి కాలమందు పెద్ద మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధంగానున్న రక్షణ మీకు చూడండి కడవరి కాలంలో బయలుపరచబట్టకు సిద్ధంగా ఉన్న రక్షణ అంటే చివరి దశలో మనకు రక్షణ సిద్ధంగా ఉంది మీలో విశ్వాసం ఉండటం వల్ల అది లభించే వరకు అది ఉండేంత వరకు మీరు దైవశక్తి రక్షణగా ఉంటుందంట మన అంటే దేవుని శక్తి మనకు రక్షణగా ఉంటుంది కాబట్టి చివరి కాలంలో సిద్ధపరచబడిన రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా చూడండి కడవరి కాలంలో కడవరి కాలం ముందు బయలు రక్షణ మీకు కలగాలంట అంటే చివరి కాలంలో రక్షణ సిద్ధపరచడం ఏంది ఆల్రెడీ మనం రక్షింపబడ్డ కదా ఆల్రెడీ మనం రక్షింపబడ్డ ఇంకా కొత్తగా బయలుపరచబడేది ఏంది అది సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలగాలనేది అంటే అది సిద్ధంగా ఉంది రక్షణ మీకు మీకు కలగాల అని చెప్తున్నా అక్కడ అంటే ఆల్రెడీ మనం రక్షింపబడ్డ కదా రక్షింపబడ్డ వాళ్ళకి మళ్ళా రక్షణ అవసరం ఏంది ఇక్కడే ఉంది మన ఆత్మీయ సత్తి అర్థం చేసుకోవాలా ఈ చివరి కాలంలో మీకు రక్షణ ఎంతో అవసరం అంటే దాని అర్థమేంది రక్షణ పొందనుకున్న వాళ్ళు కూడా రక్షణ పొంది అనుకుని ధీమాగా జీవించేవాళ్ళు అంటే ఆ రక్షణను మీకు ఎంతో అవసరం అని చెప్తున్న అక్కడ నువ్వు రక్షిపబడ్డ వాళ్ళైతే ఖచ్చితంగా దేవుని కాపాడతాడు శ్రమల కాలంలో ఎందుకంటే నువ్వు ఆయన రక్షింపబడ్డ ఆయన రక్తంలో కడగబడినవాడు కాబట్టి తప్పక ఆయన కాపాడతాడు కాబట్టి నీ రక్షణ నువ్వు అనే విషయం అక్కడ చెప్పబడుతుంది అది సిద్ధంగా ఉందంట అంటే సిద్ధంగా ఉందని అర్థమైంది ఆల్రెడీ మనం సిద్ధపడే వాళ్ళమే కదా అంటే దేవుని రక్షణ అనేది ఎందుకు సిద్ధంగా ఉందంటే ఆయన రక్షణ అనేది మన మనకు అవసరం అన్నట్టు అంటే ఏ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఈ చివరి కాలంలో నీకు రక్షణ అంటే నీకు సంపూర్ణంగా నువ్వు రక్షింపబడాలంటే ప్రతి శ్రమల నుంచి నువ్వు విడదల పొందాలంటే ఆయన రక్షణ బీ కొరికు సిద్ధంగా చేసి మీకు కలుగునట్లు కదా ఇది కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంది వాక్యం కదా చివరి కాలంలో బయలుపరచబట్టు ఒక రక్షణగా ఉన్న రక్ష ఉన్న రక్షణ మీకు కలగాలంట అంటే చివరి కాలంలో రక్షణ బయలుపరచబడం అంటే చివరి కాలంలో మనకు రక్షణ అనుభవం ఎంతో అవసరం అన్నట్టు రక్షణ మనకి ఎంతో అవసరం చివరి దశ చూడండి చివరి కాలంలో రక్షణ పోగొట్టుకోవచ్చు చాలా మంది చూడండి ఎట్లా పోగొట్టుకుంటారు నేను చెప్తాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఎందుకు పేతురి విషయం జ్ఞాపకం చేస్తున్నట్టే చూడండి ఆ రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు అంటే చివరి కాలంలో రక్షణ విశ్వాసము ఎంతో అవసరం కాబట్టి విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబకు చూడండి ఆ శ్వాసము పరలోక మందు ఉన్నది అంటే ఇది ఆల్రెడీ పరలోకంలో భద్రపరచబడినని చెప్తుంది కాబట్టి ఇప్పుడు మనం అర్థం పరలోక రాజ్యం ఎక్కడుందంటే మీ మన మధ్యలో ఉందంటారు కాబట్టి దేవుని స్వాస్థ్యము ఉన్న మనము చూడండి పరలోక ఆ స్వాస్దము భద్రపరచబడింది అంట అంటే సేఫ్గా ఉందన్నట్టు అంటే మన జీవితాలు సం సర్వము మన ప్రభులో భద్రపరచబడి ఉన్నాయి అంటే రక్షణ పొందిన నీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు అని చెప్తుంది వాక్యం ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఎన్ని ఈ లోకమే తారుమారైనా ఈ లోకమే తలకిందులైనా ఏమైనా కానీ నీకు మటుకు దేవుడు రక్షణ ఇచ్చిండు అది నువ్వు దేవుని శక్తి చేత కొరకు ఆ శ్వాస పరలోకం అందు భద్రపరిచి పొంది కాపాడుకున్న కొరకు మీ కొరకు అంటే మన కొరకు హిందువు మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కాబట్టి సంతోషం ఉంటుంది కదా మనకి ఎక్కడైనా ఆనందం ఉంటుంది మనకి ఎందుకంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి మనకి ఇచ్చిన రక్షణ ఎంతో విలువ కాబట్టి మిక్కిలి ఆనందిస్తా అంటే చాలా బాగా ఆనందిస్తున్నారు హిందువు కాబట్టి కాబట్టి నిరీక్షణ కదా కాబట్టి ఆ నిరీక్షణ మనకు మన మనకు మన ప్రాణానికి ఎలాంటి లేదు కాబట్టి మన జీవము ఆయన దాచబడింది అందుకే కొలసి రాసిన పత్రికలు మనం చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేక ఉన్న వారైతే పైన వాటి వెదకమడు ఆయన దేవుని కుడిపాష మందు కూర్చున్నాడు కాబట్టి మీ జీవము ఆయనైతే దాచబడింది వాక్యం కాబట్టి మన మన జీవితాలు మన అన్ని ఆయన కొరకు అక్కడ భద్రపరచబడింది పరలోకంలో చూడండి అంత దేవుడు అంత గొప్ప రక్షణ ఇచ్చి చివరి కాలంలో అది అది బయలుపరిచి దాన్ని స్వాసముగా భద్రపరిచండి పరలోకం కాబట్టి మనం మీకు ఆనందిస్తున్నాం ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలో జాగ్రత్తగా మిక్కిలు ఆనందిస్తున్నారు కానీ కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అంటే అవసరమును బట్టి అంటే ఏం అవసరం చూడండి అవసరతలు ఎన్నో అవసరం ఉన్నాయి కదా లోకంలో కాబట్టి ప్రతి దాంట్లో నువ్వు ఎన్ని ఎంతో మందికి నువ్వు అవసరతగా ఉంటావు ఆసరాగా ఉంటావు అయినా కానీ చూడండి ఇందువల్ల మీరు మిక్కిలు ఆనందిస్తున్నారు కానీ అవసరం బట్టి నానా విధమైన చేత కాబట్టి దుష్టుడు ఏదో ఒక రూపంగా మనకు శోధనలు చేస్తూ ఉంటాడు వాడు నానా విధమైన శోధనలు అంటే రకరకాలైన శోధనలు ఒకరికొక రీతిగా శోధనలు వస్తూ ఉంటాయి కదా ఒకరి ఉద్యోగ స్థలంలో శోధనలు వస్తూ ఒకరు పనిలో శోధనలు వస్తాయి ఇంట్లో కుటుంబ సమస్యలు ప్రతి దాంట్లో ఇరుగు ద్వారా కానీ ప్రతి విషయంలో మనకి ఖచ్చితంగా శోధనలు వస్తూ ఉంటాయి కదా నానా విధమైన శోధ శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖం కలుచిందంట అంటే కొంచెం కాలమే మనకు దుఃఖం అంట ప్రస్తుతం అంటే ఇప్పుడు కొంచెం ఇంకో కొంచెం కాలం అంటే మనం అర్థం చేసుకోవాలా ఆయన దృష్టిలో టైం అనేది ముందుకు ఎనుక్కబోతో అంటే మీరు ఆనందిస్తున్నారు అవసరం నానా శోధన అనుభవిస్తున్నారు అంటే ఒక విధంగా క్రైస్తవ సంఘాన్ని ఎట్లా బలపరచాలా వాళ్ళ రక్షణ స్వాసనము ఏంది ఈ రోజు కూడా తెలియదు రక్షింపబడ్డ వాళ్ళు జీవితాలు ఎంత సేఫ్గా దేవుడు ఎంతగా దేవుడు భద్రపరిచి పరలోకంలో నీ జీవాన్ని నీ ఆత్మ నీ ప్రాణాన్ని శరీరాన్ని సంపూర్ణంగా ఆయన ఆయన ఆ హ్యాండ్ ఓవర్ ఆయన ఆయన స్వాసంగా నిన్ను మార్చుకున్నాడు ఈ లోకంలో పని కొరకు మనకు అంతగా దేవుడు మన మన లైఫ్ కు గ్యారెంటీ ఇస్తున్నాడు అదే నిరీక్షణ అంటాం కాబట్టి క్రైస్తవుల్లో ఈ నిరీక్షణ లేదు శ్రమలు రాగానే మాకు ఏదో అయిపోయిందని పరిగెత్తుతూ ఉంటారు వాటిని జయించలేక పరిగెత్తుకుపోతూ ఉంటారు దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు శ్రమల పాలైపోయి ముందుకు పోకుండా అక్కడే ఉండిపోతారు దుష్టుడు ఆ రీతి మోసగించి ముందుకు పోలేరు కాబట్టి ఈ వాక్యం చదువుతుంటే మనం చూస్తే నీ నీ జీవితానికి నువ్వు రక్షింపబడ్డ వాళ్ళు నీ జీవితానికి గ్యారెంటీ అనేది సంపూర్ణంగా ఎవరు కూడా అంత విశ్వాసం ఉండదు కాబట్టి విశ్వాసం ఉండదు మనుషులు చివరికి రక్షింపబడ్డ కానీ భయపడుతూనే ఉంటారు ఏదో ఒక రకంగా భయపడతూనే ఉంటారు ఏమో ఏదో జరిగిపోతుందని కానీ ఏమైనా ఏ జరిగినా కానీ నీ జీవం ఆయనదే దాచిబడింది నీకు రక్షణ ఇచ్చిండు అది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ మనకి శ్రమలు ఉంటాయి కదా శ్రమల గుండా పోవాల మనం ఎందుకు మనకి శ్రమల గుండా పోవాలని చెప్తున్న దేవుడు వాక్యం అంటే చూడండి అవసరము బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుందంట కొంచెం కాలమే దుఃఖం ఉంది అంటే కొంచెం కాలమే దుఃఖం ఉంటుంది కొంచెం కాలం అంటే మనం అర్థం ఏ రీతి కంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా ప్లూ చూడండి కొంచెం కాలం అంటే ఆ బంగారము ఆ అగ్నిలో పోయినప్పుడు ఏమవుతుంది కొంచెం సేపు కాంగనే దాంట్లో ఉన్న మాల్యం అంతా పోయి మంచి ప్యూర్ గోల్డ్ లాగా కొంచెం చేయకుండా రోజంతా పెట్టడు కదా కొంచెం వేడి చేయంగానే దాంట్లో ఉన్న మస్ట్ అంతా బయటికి పోయి మొత్తం సువర్ణగా మంచిగా దగ దగ దగ మెరుస్తా అంత ప్యూర్గా అంటే అగ్నిలో పోపోతే అగ్ని శ్రమ ఒక విధంగా కాబట్టి శ్రమల కాలంలో మనం పోతుంటే ఏమేమి తెలుసా నీకు నీలో ఉన్న మస్టు మాలిన్యం పోతూ ఉంటుంది ఆ శ్రమలో నువ్వు ఇంకా సంపూర్ణంగా నువ్వు తయారవుతా ఉంటావు శ్రమల కాలంలో నువ్వు ఎన్నో విషయాలు దేవుడి నుంచి నేర్చుకుంటూ ఉంటావు శ్రమల కాలంలో దేవుడు నీకు సమీపంగా ఉంటాడు కాబట్టి ఆయనకి నువ్వు దగ్గరగా ఉంటూ ప్రార్థన చేస్తే శ్రమలు ఆయన తోడుగా ఉంటాడు అని రుజువు కాదు కదా ఆయన శ్రమ నుంచి అని అని వాక్యం చెప్తుంది కదా కాబట్టి శ్రమలు పోతే కదా తప్పించేది ఆయన నువ్వు శ్రమల గుండా పోతేనే అప్పుడు నీకు అర్థమవుతుంది నీ శ్రమల నుంచి నేను ఆ రుజువు చేయాలంటే నువ్వు శ్రమల గుండా నీ విశ్వాసం పరీక్షింపబడాలా కాబట్టి మన అందరి విశ్వాసం పరీక్షింపబడుతుంది కాబట్టి ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది నశించిపో సువర్ణము అగ్నిచేత పరిశుద్ధ పరచబడినది కదా క్వశ్చన్ మార్కల్ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత అంటే శోధనల చేతనే మన సంపూర్ణంగా మార్తము లేకుంటే ఏరే మార్గమే లేదు నువ్వు ఎంత వాకించదు ఎంత సేవ ఏమన్నా చేసుకో నువ్వు శ్రమలు ఆయన నామము నిమిత్తం నువ్వు శ్రమలు పొందకపోతే చూడండి శ్రమలంటే రెండు రకాలుగా ఉంటాయి నువ్వు సేవలో సేవల శ్రమలు ఈ లోకపరమైన జీవన విధానంలో నీ ఉద్యోగ స్థలంలో ఈ లోకపరమైన జీవన విధానంలో మన శ్రమలు అవి పనికిరాని అన్నట్టు ఆయన నామము నిమిత్తం నామం నిమిత్తము ఎవరైతే శ్రమల పంతురో వాళ్ళు రెట్టింపు వాళ్ళకి ఫలం ఉండదని చెప్పిండ ప్రభు కాబట్టి ఇక్కడుంది వాక్యం చూడండి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షింపబడినద అంటే శోధనల చేత నీ విశ్వాసం పరీక్షింపబడాల ఇప్పుడు ఈ చివరి కాలంలో అందరి విశ్వాసం పరీక్షింపబడుతుంది ఇప్పుడు ఎవరు విశ్వాసం గలవారో ఎవరు విశ్వాసం లేనివారు ఇప్పుడు తెలిసిపోతుంది ఎందుకంటే ఈ శ్రమలు అంత కఠినమైన శ్రమలు రాబోతుంది త్వరలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ అవి ఒక దిక్కు నుంచి ఆరంభమై చివరి దశకు వచ్చే వరకు మనం ఉన్నాం కాబట్టి ఈ శ్రమల కాలంలో విశ్వాసము నువ్వు లేదనేది ఇది ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది కాబట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం చదివింది నీ నీ నీ స్వాస్థం నువ్వు ఆయన కొరకు భద్రపచ్చబడవు ఇదొక మీ ఇదొక మనం అంటర్లైన్ చేసుకోవాలా మన నిరీక్షణ మన ప్రవ్వే కాబట్టి ఈ ఈ లోకంలో శ్రమలో ఉంటాయి ఎందుకంటే ఈ లోకం అంతా ఉంది వాడి నుంచి నువ్వు బయటకు తీసుకోవాలి ఖచ్చితంగా నువ్వు శ్రమ కదా మంచి మార్గంలో ఉన్నా తీసుకోవడానికి ఈజీ కదా కానీ గుంతలో పడ్డ వాళ్ళు లోయలో పడ్డ వాళ్ళు పాపభూరితమైన జీవితంలో జీవించే వాళ్ళు ఈ లోకాతీతంగా జీవించే వాళ్ళను మంచిదిగా మార్చాలంటే నువ్వు బహుకష్టం కదా అందుకు నువ్వు శ్రమలో పడాలా నీకు అంటే అది కారణం నువ్వు అంతా మంచిగా వీళ్ళు యథావిధిగా ఈ లోకంలో జీవిస్తున్నావు అనుకో ఎలాంటి శ్రమ వాడు కూడా చూస్తాడు దుష్టుడు ఈడు నా నాకు ఆటంకం లేడు వీడు వీడుతో నాకు ఏం పని లేదు ఈ నాకు అవసరం లేదు ఈడు మనోడే అని చెప్పి వాడు నీ దొరికి రాడు అప్పుడు నువ్వు లోకాదిగా జీవిస్తూ ఉంటావు అన్ని నీకు జరిగిపోతానే ఉంటాయి కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని నామం నిమిత్తము ఆ భారం వేసుకొని అనేకు నడిపించాలని నువ్వు ఎప్పుడైతే నువ్వు బయలుదేరుతావు అప్పుడే నీకు శ్రమలు ఉంటాయి అది విధానం అన్నట్టు క్రైస్తవులు ఎందుకు శ్రమలు పొందలేదు అంత బాగుందంటే వాళ్ళు ఇంకా సంపూర్ణంగా శ్రమ రుచి చూడలేవాళ్ళు ఒకనొక దినము అమాంతంగా శ్రమలు నీ మీదకి వస్తే నీ పరిస్థితి ఏం కావాలా అనుభవం ఉన్నప్పుడు తెలుస్తుంది ఎట్టని తప్పించుకుంటాడు అనుభవం లేని పరిస్థితి ఏమవుతుంది విశ్వాసం పోయే అవకాశం కూడా ఉంటుంది చూడండి కాబట్టి ఈ చివరి కాలంలో మన విశ్వాసము పరీక్షకు నిలబడాలా అంటే శ్రమల కాలంలో మనము ఆ విశ్వాసంతో విశ్వాసమైన డాల్ ఉన్నాడు కదా పౌలు ఆకాశమైన దురాత్మ సమూహంతో మనం పోరాడాలంటే విశ్వాసమైన డాల్ ఉండాలా డాల్ అంటే విశ్వాసం అంటే ఏంది డాల్ అంటే ఏంది చేతులు రౌండ్ ఉంటే బ్లెస్ ప్లేట్ అంటుందండి ఇంగ్లీష్ లో నోరు దొరుకుతలేదు అన్నట్టు బ్లెస్ ప్లేట్ అంటారు అది అది కట్టేసి ఎవరన్నా కొడితే అది అడ్డం పెడతారు అన్నట్టు ఆ డాల్ అడ్డం పెడితే అది వచ్చి దాన్ని అంటే ఆపుతుంది అది నీ మీదకి రాకుండా ఆపుతుంది అంటే శ్రమ నీ మీదకి రావాలి ఉండాలంటే నీ విశ్వాసం అది నిలబడాలా అది ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలా శ్రమను ఎదుర్కోవాలా అప్పుడే నీకు సంపూర్ణంగా విశ్వాసం ఉన్నట్టు లేకుంటే లేనట్టే ఈ శ్రమలలో విశ్వాసము చూడండి మనం కాపాడుకోవాలా అందుకే ప్రభు మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనినా ఉంటుందా మనుషుల్లో విశ్వాసం తిరిగి వచ్చినప్పుడు చిన్న సమస్యలకి మనం విశ్వాసాన్ని తొలగిపోతాం చిన్న చిన్న వాటికి మనం తొలగిపోతే ఒకనొక దిన సైతాన్ శక్తులతో మనం యుద్ధం చేయాలి నిలబడి యుద్ధ భూమిలో ప్రతిరోజు మనము వారు వారు సై వారిలో ప్రతి క్షణం వారిలో ఉన్నాం యుద్ధంలో ఉన్నాం మనం ప్రతి క్షణం అర్థం చేసుకోవాలి ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు యుద్ధంలో ఉండడు అది ఎప్పుడు గ్రహించగల క్రైస్తవులు తెలీదు యుద్ధం అంటే తెలియదు అది ఆత్మీయ యుద్ధం మనం పోరాడే దురాత్మ సమూహంతో మనుషులతో కాదు అని ఆత్మీయమైన ప్రపంచం ఏ రోజు క్రైస్తవ సంఘం తెలిసింది చెప్పండి కాబట్టి మన దేవుడు బయలుపరిచిండు కాబట్టి మనము ఈ విషయాలన్ని సంఘాల్లో మనం ప్రకటిస్తూ ఉంటాం ఎక్కడ అవకాశం అక్కడ పోతూ ఉంటాం ప్రకటిస్తూ ఉంటాం మన మనుషులకి కాబట్టి వాళ్ళకు కనువిప్పు కలగాలి ఎందుకంటే ఈ ఆత్మీయ పోరాటము ఆత్మీయమైన విధానంలో వాళ్ళు పోకపోతే ప్రభుని ఏ రీతిగా మయం పరచగలరు కష్టం కదా పైగా వాళ్ళ రక్షణ వాళ్ళు ఎట్లా కాపాడగలరు నువ్వు శ్రమలో నుంచి విజయం పొందాలని శ్రమలను ఎదుర్కోవాలని ఎవరు చెప్తున్నారు క్రైస్తవులకి తక్కువ కదా చాలా తక్కువ మంది మాకు శ్రమలే రావంటాడు శ్రమను బోాల ప్రభావం ప్రార్థన చేస్తాడు కాబట్టి శ్రమలు వస్తేనే నువ్వు నువ్వు నువ్వు సంపూర్ణంగా తయారని వాకింగ్ చెప్తున్నావు నాకు ఏ శ్రమ లేదంటే సంపూర్ణంగా తయారు కావు ఎందుకంటే శ్రమలో ఉండ పోతే కానీ నువ్వు అనేక వాళ్ళు ఉన్న వాళ్ళని నువ్వు విడిపించడానికి ఒక అనుభవం నీకు రావాలా అప్పుడే నువ్వు ఆ అనుభవంతోనే వాళ్ళు తీసుకురాగల అనేకుల్ని మన ప్రభు కూడా ఆయన క్రీస్తు అనుభవ జ్ఞానం చేత అనేకులు విమోచించిన వాక్యం ఉందా లేదా యశ గ్రంథంలో ఆయన అనుభవ జ్ఞానం చేత అనేకులు నీతిమంతులుగా చేసిండు అనేకులు జ్ఞానంలో ఆయన జ్ఞానవంతులు జ్ఞానంలోకి నడిపించింది మన ప్రభు మరి అలాంటి శ్రమలు మన ప్రభు కూడా పోయిండు ప్రతి ఒక్కరి శ్రమలుగుండా పోవాల్సిందే ఈ చివరి కాలంలో మరీ విశేషంగా మనం బహు జాగ్రత్త కలిగి ఉండాల ఇది చాలా భయంకరమైన కాలం అది పరిపక్వం చెందే టైంకు మనం వచ్చేసినాం వాడు ఏదో ఒక రీతిగా మనల్ని కొడతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి అవసరం బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుచున్నది నశించిపోవసారు సువర్ణము అగ్ని వలన పరీక్షింపబడుతుంది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటే అగ్ని ఆ బంగారం కంటే అమూల్యమైనది విశ్వాసం చూడండి బంగారం అగ్నిలో ఉండబోతే ఎంత దగదగ మెలుస్తుంది దానికంటే అమూల్యమైన అంటే దానికంటే ఎంతో గొప్ప విలువగలదంట విశ్వాసం విశ్వాసం ఈ శోధనల చేత పరీక్ష పరీక్షకు నిలిచినది అంటే నిలబడాలా కామ ఉంది అక్కడ పరీక్షకు నిలబడాలా కాబట్టి ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి పరీక్షల్లో వస్తలే ఉంటాయి మన జీవితం ఒక దశలో ను అవిధేతలు పడితే దేవుడి నిన్ను ఉంటాడు ఒక దశలో కావాలనే దేవుడు నేను శ్రమలో కూడా పనిపిస్తే ఎందుకంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఒక లెవెల్లో నువ్వు విజయం సాధించువు కాబట్టి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి టెన్త్ క్లాస్ పాస్ అయినలో ఇంటర్మీడియట్ పోవాలి కంపల్సరీ ఆత్మలో ఇంకొంచెం ఎదిగిన వాడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి ఇంకొంత శ్రమ ఎందుకంటే నీ నీ ఆత్మీయ జీవితంలో ను పోయే కొన్ని నీకు ఎన్నో అనుభవాలు ఎన్నో విషయాలు బయలుపరచబడతా ఉంటాయి అవి తెలుసుకుంటావు తెలుసుకొని పోతా ఉంటే దుష్టుడు వాడు కూడా విజృంభించి నేను ఆటంకం ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు ఎందుకంటే వాడికి అన్ని మనకు తెలిస్తే వాడి రాజ్యం కూలిపోయి అందుకే వాడు ఏదో ఒక రకంగా నేను ఆటంక పరుస్తూ ఉంటాడు ఏదో విధంగా నేను బలహీన పరుస్తూ ఉంటాడు నువ్వు ముందుకెళ్తుంటే వెనక ఎన్నో చప్పుల్సి వస్తూ ఉంటాయి ఎన్నో బాధలు కనిపిస్తూ ఉంటాయి వెనక కానీ ఒక్క క్షణం నువ్వు వెనక తిరిగి చూసినావు అనుకో నువ్వు వాడు నేను ఇక బోర్డు అందుకే ప్రభుని చూస్తూ మనం ముందుకు పోవాలా పేతుడు కూడా అంతే కదా ప్రభా నువ్వు నిజంగా నువ్వే అయితే ప్రభా నీళ్ళ మీద నడిచే అధికార రమ్మని చెప్పినా దేవుడు ప్రభు మన ప్రభు చెప్పిండు రమ్మని కొంత దూరం ప్రభుని చూస్తూ నడిచిండు తర్వాత ఏం చేసిండు గాలిని చూసిండు భయపడిపోయిండు నేను నిజంగా నీళ్ళ మీద ఉన్నానా లేకుండా ఎట్టున్నాడు భయమేసింది కూడా చూడండి ఒక కూడా మన విశ్వాసం కూడా అట్లా ఒక మనకు అవిశ్వాసం లాగా వస్తూ ఉంటుంది మన సంపూర్ణంగా ప్రభులు ఆధారపడి పోతూ ఉంటాం అయినా ఎక్కలేని మళ్ళీ ఆ విశ్వాసం వస్తుంది మనుషులు అది తప్పు అట్లా ఉండొద్దు మన విశ్వాసం పేతులు అనుమానించింది అక్కడ కాబట్టి అల్ప ఎందుకు సందేహపండు అని అని ప్రభు కాబట్టి ఇంత చిన్న విశ్వాసం అల్ప ఉన్నా గాని నీకు గొప్ప కొండలో ప్రకలించే విశ్వాసం ఉన్న ఎంత ఉన్నా గాని చిన్న విశ్వా కొంత ఆగి తక్కువైనా విశ్వాసం కష్టమే ఆ ఆరోగ్యంత విశ్వాసము నిన్ను మీ ము నీ తొంభై తొమ్మిది పర్సెంట్ విశ్వాసాన్ని కొట్టేస్తుంది కొంచెం పులుపు మొద్దంతా పులుపు ఎట్లా మారుస్తుందో కొంత అవిశ్వాసము నీ జీవితాన్ని అవిశ్వాసంగా మార్చేస్తుంది చిన్నదే కదా చిన్న సందేహం అనుకోవచ్చు కానీ అది చిన్నదే మొత్తము అవిశ్వాసానికి దారితీస్తుంది నువ్వు మొత్తం అన్ని మంచిగా ఉండి ఒక్క లో పోతే వంద శాతం నువ్వు కరెక్ట్ కరెక్ట్గా ఉండి వన్ పర్సెంట్ పోయిందనుకో ఆ తొంభై తొమ్మిది కదా వంద శాతంలో ఒక్క శాతం మంచిగా లేకపోతే తొంభై తొమ్మిది శాతం ఉన్నా కూడా అది వేస్ట్ అని అనట్టు విశ్వాసం కూడా అంతే అందుకే ప్రభుడు ఆ విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి అక్కడ పెకిలించొచ్చు అన్నాడు అంటే దాని అర్థమే నిజంగా కొండ గురించి మాట్లాడుతున్నా అంటే చిన్న విశ్వాసమే నిన్ను అంత పెద్దగా చేయగలదు ఒక చిన్న అవిశ్వాసమే నిన్ను అవిశ్వాసిగా మార్చగలదు అది సీక్రెట్ అనమాట అక్కడ చూడండి అందుకే ఇక్కడ చూడండి ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసు క్రీస్తు ప్రత్యక్షం అవునప్పుడు మీకు మొప్పు మెప్పును మహిమయో గణతి కలుగుకటం కారణం చూడండి ఆయన ప్రత్యక్షం అంటే ఆయన రాకటి వరకు మనం ఇట్లా ఉండాలని చెప్తుంది ఇక్కడ ఎవరైనా చెప్తారా అట్లా ఆయన ఎంత వరకు మీరు శ్రమలుగుండవాలా మీ విశ్వాసం పరీక్షింపబడుతుంది అంటే అసలు ఏసులోవే నమ్ముకో చాలా మంది కదా అంటే వాళ్ళకి తెలియదు విధానం కాబట్టి ఆత్మీయ దశలో ఎదిగిన వాడికి అన్ని అర్థమైపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎదగలేదు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజన్ గా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఆ రీతికి సిద్ధపరచలేదు క్రైస్తవ సంఘాన్ని దేవుని సేవకుని అందరిని సోమర్లాగా తయారు చేశారన్నట్టు చూడండి అయితే చూడండి ఇక్కడ ఒక ముఖ్యమైన వాక్యం చెప్పబడుతుంది ఇక్కడ మీరు చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కనులగా విశ్వసి చూడకయ్యే విశ్వసించున్నారు మీ విశ్వాసముకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు మన విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ నువ్వు విశ్వాసంగా జీవిస్తే నీ ఆత్మకు రక్షణ చివరి వరకు ఆయన ఆయన విశ్వాసంలో ఆయన వాక్య నమ్మకంగా జీవిస్తే వాగ్దానం పట్టుకొని నీకు రక్షణ నీ ఆత్మ కాపాడబడుతుంది చెప్తున్నా అక్కడ చెప్ప సౌఖ్యము నువ్వు మహిమయుక్తమైన సంతోషం గలవారి ఆనందించున్నారు చూడండి ఆనందం అట్లా పత్తి క్షణం అట్లా ఆనందించాలా అయితే ఒక ముఖ్యమైన వాక్యం చెప్పబడుతుంది పదవచనంలో చాలా ఆశ్చర్యకన వాక్యము మీకు కలుగు ఆ కృపను గుచ్చి ప్రవచించిన ప్రవక్తలు చూడండి ఇక్కడ నుంచి వాక్యం మారిపోతుంది చూడండి ఇక్కడి నుంచి పాత నిబంధన కాలంలో పురాతన కాలం ఉన్న భక్తుల గురించి చెప్పబడుతుంది ఏం చెప్తుంది మీకు కలుగు ఆ కృపను కూర్చుంటే రాబోయే దినాల్లో రక్షణ మార్గం ఎట్లా వస్తుంది ఏ రీతి వస్తుంది అనేది ప్రవక్తలను ప్రవచించిన ప్రవక్తలు మెసేయబుడుతాడు ఆయన ద్వారానే సమస్తం జరుగుతుందని ఆయన ద్వారానే సువార్త వెలుగులోకి తీసుకొస్తాడు బయటికి అని చెప్పి ప్రవక్తలు ప్రవచించిన పాత నిబంధన కాలంలో ప్రవక్తలు అయితే ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించు అంటే ఈ రక్షణ ఎట్లా ఉంటుంది అని కూడా వాళ్ళు పరిశీలించారంట కానీ వాళ్ళ కాలంలో జరగలది కానీ వాళ్ళు చూడాలని ఆశపడరు కానీ వాళ్ళ కాలంలో జరగలే మన కాలంలో జరిగేది ఈ రక్షణ గురించి పరిశీలించు తమ క్రీస్తు ఆత్మ విషయమైన శ్రమల గుర్చియు చూడండి తమ అంటే దేవుని ఏసుకున్న ఆత్మ వాళ్ళ ఉంది వాళ్ళు ముందుగానే చూడగలరు రాబోయే దినాలు ఎట్లుంటాయో క్రీస్తు ఆత్మ విషయమైన శ్రమల గురించి అంటే ఏసు ప్రభు ఎట్లా శ్రమలు పొందబోతున్నాడో ఏ రీతిగా రక్షణ కార్యం జరుగుతుందో భవిష్యత్తులో అనేది పురాతన కాలమైన భక్తులు ఈ ఈ రక్షణ గురించి వాళ్ళు ముందే చూశారంట చూడండి వాళ్ళు ముందే చూసిన వాళ్ళు చూడండి ఈ రక్షణ గురించి పరిశీలించు తమ క్రీస్తు ఆత్మయ విషయమైన శ్రమల గురించి వాటి తర్వాత కలువబోయి మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చారంట నువ్వు ఎంతగా శ్రమలు అంతగా ఆయన మహిమలోకి ప్రవేశిస్తూ సీక్రెట్ శ్రమలో బొందకుండా ఎవరు కూడా ఆయన మహిమలో ప్రవేశించాడు పరలోకి రాజ్యం చేరడు నువ్వు సంపూర్ణంగా మారితేనే నువ్వు శ్రమలో ఉన్న నీ విశ్వాసం పరీక్షింపబడితేనే అప్పుడే సంపూర్ణంగా మార ఒక్కసారి నాకు అంత విశ్వాసం ఉందంటే అది కాదు అది దేవుడు అంచలంచెలు ఎదిగింపజేస్తాడు ఈరోజు క్రైస్తవ సమంటే గుడ్డి మోసంలో ఉంది ఈరోజు చూడండి సాక్షం ఆ ఆత్మ ఏ కాలంను ఎట్టి కాలంలో గురించి సూచించి వచ్చినా దాన్ని నిదానించి పరిశోధించి అంటే దేవుని ఆత్మ ఏ కాలంలో ఎట్టి కాలంలో అది అది ఎట్లా జరుగుతుందో దాన్ని విచారించి పరిశోధించిరంట వాళ్ళంత వాళ్ళు తెలుస్తున్నారు వాళ్ళ ప్రార్థనా జీవితంలో తెలుసుకొని పరిశీలించరంట వాళ్ళు పరలోకం నుండి పంపబడిన పరిశుధాత్మ వలన మీకు మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అంటే వాళ్ళంతా పరిశుద్ధాత్మ ద్వారానే ప్రవచించిన దేవుని ఆత్మ ఆవేశ ప్రకారమే ఈ రక్షణ సువార్త గురించి ప్రకటించినారు ముందే వాళ్ళు ప్రవశించరంట వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసి సంగతి వాళ్ళకి బయలుపరచబడేను అలలుయ్య మన కొరకు వాళ్ళు పరిచర్య చేస్తున్నట్ట మన రక్షణ మార్గము పరిచర్య చేస్తుంట మనకి దైవ దేవదూతలు ప్రవక్తలు అందుకే ఆ అన్న చెప్తుంట కదా వాకి మన చుట్టూ వాళ్ళంతా ఆవరించి ఉంటారంట మేఘం వల్ల ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనం ఆవరించి ఉండగా సులువన చెక్కును పెట్టి పాపములను పడక విశ్వాసముని కడతా దాన్ని కొనసాగించేవరైనా ఏసు వైపు చూస్తూ మన గురియద్దకు పరిగెత్తమని పౌలు చెప్తారు అక్కడ పైన హెబుల్ రాసిన అంటే ఈ సాక్షి సమూహం మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఈ రక్షణ సువార్తను వాళ్ళు ప్రకటించలేదు కాని మన ద్వారా వాళ్ళు ప్రకటించగలుగుతున్న మనతో పాటు ఉండి ఇది సీక్రెట్ అన్నట్టు చూడండి ఇది చాలా ఆ ఆశ్చర్యకరమైన మిస్ట్రీ అన్నట్టు పరిశుద్ధాత్మ వలన పంపబడిన చూడండి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన సంగతులు అంటే ఇదంతా ఎట్లా తెలుసుకోవాలంటే మనమంతా వాళ్ళ ద్వారా ప్రకటించబడింది దేవుని ఆత్మ బయలుపరచబడ్డప్పుడు వాళ్ళ ద్వారా బయలుపరచబడింది ఆత్మ ద్వారా బయలుపరచబడింది అని అక్కడ మీకు వాళ్ళ కోసం కాదంట మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదంటే వాళ్ళ కొరకు కాదు మీ కొరకే తాము పరిచయ చేసేదన్న సంగతి బయలుపరచబడిను దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు అంటే దేవదూతలు కూడా చూస్తారంట అంటే ఈ ఇంత గొప్ప కార్యం జరగబోతుంది సృష్టిలో అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడైనా మమ్మల్ని ఎంతగా మనల్ని ప్రేమించిన వాడైనా అంతగా గొప్ప మర్మాలు మనకు బయలుపరచబడ్డాయి ఇంత గొప్ప సీక్రెట్స్ దేవుని విషయాలు ఇంతగా బయలుపరచబడుతున్నప్పుడు ఈ విషయాలు తెలుసుకున్న క్రైస్తవ జీవితం ఏ రీతిగా ముందుకెళ్లాలా వాళ్ళ విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలా మన విశ్వాసం ఇంకా ఎంతగా బలపడాలా కానీ ఈ రోజు లేదు ఆ రీతిగా అందుకే ప్రవ చూడండి కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని ఇప్పుడు మనం కట్టుకోవాలి నడుము కట్టుకోని నిర్భరమైన బుద్ధి గల వారై ఏస్తు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలంట చివరి వరకు నిరీక్షణ కలిగి ఉండాలంట కాబట్టి నిరీక్షణ కలిగి ఉండవనంటే నిరీక్షణ లేకపోతే నీకు లేదు ప్రవేశం అందుకే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలా అనే విషయము దేవుడు మనకు ఈ విషయం చెప్తున్నాడు అక్కడ అయితే ఒక విషయం నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఇందాక మనం చూసిన వాక్యం ప్రకారంగా మన రక్షణ మనం ఎట్లా కొనసాగించుకుంటాం ముంగట ముందు కాలంలో అని మన అర్థం చేసుకున్నప్పుడు అయితే ప్రతి ఒకవేళ దేవుని ఖచ్చితంగా పరీక్షింపబడుతుంది ప్రతి ఒక్కరు పరీక్షింపబడాల్సిందే ఎందుకంటే పరీక్షింపబడకుండా విశ్వాసము సంపూర్ణంగా రాదు అందుకే మత్తైసు వార్తలో మన ప్రభు కూడా ఏ రీతిగా పరీక్షింపబడింది దేవుని సేవకులు ఇందాక మనం చూసిన పేరుతో రాసిన పత్రికలు కాబట్టి అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల వల్ల పరీక్షింపబడాలంటే మీరు మీరు పరీక్షింపబడితే కానీ మీరు సంపూర్ణంగా కాలిదైన వాక్యం చెప్తుంది అయితే ఎట్లాంటి పరీక్షలు మనకి ఎదురవుతాయి అది మనం ఒక వాక్యం చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను మత నాలుగొద్ది కాబట్టి ఇది ఎప్పుడు మన ధ్యానించిన వాక్యమే కానీ ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలుగో అధ్యాయంలో చూడండి అప్పుడు ఏసు ఎప్పుడు అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు చూడండి ఆ పదహారో వచ్చినంలో మత వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చినంలో చూడండి ఆ ఏముంది అక్కడ ఏసు బాపసం పొందిన వెంటనే నీళ్ళలో ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశం తెరవబడిన దేవుని ఆత్మ పావును వాళ్ళు దిగి తన మీద పోస్టో అంటే ఎప్పుడైతే తను బాపసం పొందిండో అప్పుడు పర్షుదాత్మ అభిషేకం పొందుకున్నాడని విషయం చెప్తున్నా అంటే అప్పుడు అంటే అప్పుడే ఆ అపోతుల కార్యంలో కూడా అంతే కదా కేతులు రక్షణ పొందినప్పుడు ఏమిటి వాళ్ళు పరుశుత్మ కూడా పొందుకున్నారు కదా అది మనం చూస్తాం అది పరశురాత్మ పొందుకున్నారు వాళ్ళు అప్పుడు ఏం జరిగింది చూడండి అప్పుడు పరశుధాత్మ అభిషేకం అయింది మన ప్రభుకి అయితే ఆయన తర్వాత ఏమైంది అక్కడ పదిహేడు ఇదిగో ఆ ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల మనమంతా ఆయన ప్రియ కుమారులమే ఏసు ప్రభు ఒక మాదిరి చూపించింది మనకి తండ్రి కుమారుడు పట్ల కుమారుడు తండ్రి పట్ల ఎలాంటి విధేత కలిగిండో కుమారుడు ఈ లోకంలో పంపబడిండు మన కొరకు కాబట్టి ఆయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానంటే మన ఎందు ఆయన ఆనందించాలంటే ఏం చేయాలా అనేది ఇక్కడి నుంచి క్రైస్తవ జీవితం ఆరంభం కావాలా రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలా వాక్యం ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకోవాలా వాళ్ళ ఆత్మీయ జీతము రక్షింపబడ్డ వాళ్ళు పరశురాత్మ అభిషేకం పొందుకోవాలా తర్వాత వాళ్ళ సేవ ఎట్లా కొనసాగించినప్పుడు ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది సేవ మొట్టమొదటి సేవ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఆత్మీయ కొత్తగా రక్షణ పొందిన వాళ్ళందరికీ ఈ వాక్యం చెప్పాలి అప్పుడు వాళ్ళు సంపూర్ణగా స్థిరపడతారు వాక్యంలో బలపడతారు చూడండి నువ్వు ఆయన ప్రియ కుమారులాగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలా ఆయనని ఎందు ఆనందించాలంటే నువ్వేం చేయాలా ఇప్పుడు నిన్ను శమలకు దేవుడు ఎందుకంటే ఆయన ఎందు నిన్ను ఆనందించాలని నువ్వు అట్లా పెట్టుకోవాలి ఆ రీతిగా నువ్వు చూడండి అయితే అప్పుడు అన్నప్పుడు ఆ శబ్దం ఎప్పుడైతే వచ్చిందో ఈయన ఎందు నేను ఆనందిస్తాను ఒక శబ్దం ఆకాశం వచ్చాను అప్పుడు అన్నప్పుడు శబ్దం వచ్చిన తర్వాత అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యములు అంటే దేవుని ఆత్మని ఆయన శోధనకు నడిపించింది అని అక్కడ ఆత్మ అంటే ఆత్మలో కొనిపోబడింది అంటే పశుద్ధ కొనిపోబడింది అంటే ఇప్పుడు మీరు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా పశుధాత్మ అభిషేకం శ్రమలు ఎట్లా వస్తుంది తెలుస్తా ప్రకృతి సంబంధంగా అనిపిస్తూ ఉంటే కొన్ని ఆత్మలు కనిపిస్తూ ఉంటే శ్రమలు ఆత్మీయమైన శ్రమలు అంటే అంతా నీ మైండ్ లో నీ హృదయంలో జరుగుతూ ఉంటుంది అంత నీ నువ్వు పోతా ఉంటే సేవలు పోతూ దుష్టుడు నీ మైండ్ లో నుంచి వాడు వాడు నేను నీతో మాట్లాడుతూ ఉంటాడు వాడు నేను ఉంటాడు అది ఆత్మలు ఆ వచ్చే శోధనలు ప్రకృతిమైన శోధనలు ఏంటంటే మన కళ చూస్తే వాళ్ళు ఎంతగా శ్రమలు బాలో నీ కళతో అది ప్రకృతి సంబంధమైన కళతో చూస్తూ అది కూడా శ్రమలే కానీ వాడి వాడి ఎట్లా నిన్ను నిన్ను మోసగిస్తానంటే నువ్వు ఆత్మలో కొనిపోబడినప్పుడు నేను భయంకరంగా నిన్ను మోసగించాలని చూస్తే అంటే ఎప్పైతే నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు ఎప్పైతే నువ్వు నీ ప్రయాణం నువ్వు స్టార్ట్ చేస్తావో సేవలో అప్పుడు బహు విశేషంగా నిన్ను శోధిస్తూ నేను ఆటంకపరుస్తున్నాడు వాడు అది విధానం ఇది మనం అర్థం చేసుకోవాలా అయితే ఆయన శోధింపు పట్టుకు అరణ్యంలోకి ఆత్మ చేత అపవాది అపవాది చేత శోధింపు పట్టుకు ఆత్మ వలన ఆత్మ నలభై దినములు నలభై రాత్రులు ఆయన ఇది మనం తెలిసిన వాక్యమే ఆయన ఆకలిగా ఉపవాసం ఆయన తర్వాత ఆయనకు ఆకలిచ్చింది ఉపాసం ఉన్నప్పుడు ఆయనకు అంటే ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన ఉపాసం ఆయన శోధించిన స్థైత్యం ఇది మన జాగ్రత్తగా అర్థం చేసుకునే సీక్రెట్ నువ్వు ఎప్పుడైతే ఉపాసం ప్రార్థనలో ఉంటావో ఎప్పుడైతే నువ్వు ఉపాసం ఉంటావో నిన్ను నీ దగ్గరికి రాడువాడు ఈ వాక్యం ప్రకారంగా నీవు ఉపవాసం దేని కొరుకుంటున్నావు అది నువ్వు ఆ ప్రణాళిక కొరకు నువ్వు ఉంటున్నప్పుడు అంత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వస్తాయి కదా ఇక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తున్న నీ సేవ అప్పుడు వస్తురన్నట్టు అప్పుడు వచ్చి నేను అడ్డకిస్తున్నాట్టు ఇక్కడే క్రైస్తవ జీవితం ఫెయిల్ అయిపోతుంది చూడండి ఏముంది అక్కడ ఆయన ఆకలి ఖచ్చితంగా ఆకలి ఉంటుంది కదా ఆకలి ఆ శోధకుడు ఆయన ఇద్దరుకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు ఈ రాళ్ళు రొట్లగినట్లు ఆజ్ఞాపించమా అంటే ఆయనకు ఆకలి ఆయన తిన్న ఖచ్చితంగా దేయించాడు కదా అంటే ఆయన ఆకలి వేరే ఉంది అంటే ఆయన ఆకలిని వాడు డైవర్ట్ చేస్తున్నాడు అంటే ఒక విధంగా అర్థం చేసుకోరు కింద చూడను అప్పుడు ప్రభు ఏం చెప్తుండడు మనుషుడు రొట్టె వాళ్ళని జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి జీవించను అని రాయబడిందనను అంటే అక్కడ దేవుడు జవాబిస్తున్నాను అప్పుడు నువ్వు గ్రహించగలుగుతావా అప్పుడు ఆ వివేచన నీకుందా ఒక దశలో మనకి వివేచినట్టుంటుంది అంటే వివేచన ఉండదు మనకి ఆ శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటే దానికి జవాబు ఇవ్వకుండా పడిపోతాం ఎందుకంటే ఆ శోధనకు నిలబడలే మనం ఇందాక చెప్పిన వాక్యం ప్రకారంగా చూడండి ఎందుకంటే భయం అన్నట్టు మనుషులకి అంటే వాడు వాడు నీకు ఏం చూపిస్తున్నక్కడ నీకు రొట్టెలు చూపిస్తుంది ఫస్ట్ కాబట్టి ప్రభు ఏం చెప్తున్నక్కడ నేను రొట్టెల కోసం కాదు దేవుని మాట జీవిస్తా రొట్టెలు నాకు అవసరం లేదు దేవుని మాట నేను జీవిస్తా ఆ వాక్యమే నన్ను జీవింపజేస్తుంది అని నువ్వు చెప్పగలగా అట్లా మనం చెప్పగలం అట్లా నువ్వు అట్లా ప్రశ్న నీ సేవలో నీ విశ్వాస జీవితంలో నువ్వు అట్లా పోతుంటే శ్రమలో కూడా పోతుంటే నీకు భయంకరమైన ఆకలింది అనుకో ప్రకృతి సంబంధం చెప్తున్నాను నేను నీకు ఆకలినప్పుడు ఈ వాక్యం నీకు జ్ఞాపం వచ్చేటప్పుడు ఏం చేస్తావు వాక్యము ప్రకృతి సంబంధంగా నెరవేరుతుంది అది స్పిరిచువల్ కూడా నెరవేరుతుంది ఆయన ఆకలి అక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన ఆకలిని వాడు డైవర్ట్ చేస్తున్నాడు అంటే టెంప్టేషన్ ఉంది అక్కడ కదా ఆయనని టెంప్ట్ చేస్తున్నాడు అక్కడ రెచ్చగొడుతున్నాడు అక్కడ కాబట్టి వాడు ఏ రీతే నేను రెచ్చగొడతా ఉంటాడు అదే నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉండవు అందుకు నీ వివేచినవరం నీకు ఎంత అవసరం వివేచనవరం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం శ్రమం చేయించలేం వాడు ఎట్లా మోసగిస్తాడంటే భయంకరంగా కుయుక్తి చేత వాడు కదా కాబట్టి ఒక పూటి కూటి చూడండి జ్యేష్ఠత్త నమ్మకుండా లేదా యావబు ఏషాబు ఆయన వేటకు పోయి అలసిపోయిచ్చిండు వేటకు పోయి అలసిపోయిచ్చిండు అంతగా ప్రాణం ఎంత గాకలేముంటుంది చెప్పండి ఇప్పుడు మీరు చేసుకోండి ప్రాణం పోయినంత ఆకలి ఏషావుకి ఎందుకు వచ్చిందో అలిసిపోయి ఉండొచ్చు బహుశా బహుశా అని అలిసిపోయిండొచ్చు కానీ ప్రాణం పోయినంతగా మనిషి చనిపోరు కదా కానీ ఆయన ఏం చేసిండు వంట చూసిండు ఆకలి చూసిండు తర్వాత ఏమైంది యాకని అడుగుతున్నాడు నన్ను నువ్వు వండిన కూరలు నాకు కొంచెం ఏమని అప్పుడు ఏం జరిగింది నీ జేస్వత్వ నాకు ఇస్తే నేను ఇస్తానండు అర్థం చేసుకోండి కనెక్షన్ వాక్యం ఎట్లుందో జ్యేష్టత్వాన్ని నీకు నాకు ఇస్తే నేను నీకు నీకు ఆహారం పెడతా కాబట్టి జ్యేష్టత్వం ఇస్తే ఏమవుతుంది వాళ్ళ లైఫే పోతుంది కదా వాళ్ళు తృణీకరింపబడిన వాడు అన్నట్టు జ్యేష్ఠ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న వాడు తృణీకరింపబడినవాడు అంటే ఒక పూటి కోసుకో ఏం చేసి చేశావు తన నాకు జ్యేష్టత్వం నాకెందుకు నువ్వే తీసుకోపోవని చెప్పేసి నాకు ఆహారం పెట్టని చెప్పి ఆహారం తినడు తర్వాత ఆ జ్యేష్టత్వం యాకోబు పోయింది అంటే తర్వాత విషయం అక్కడ ఏమైంది జ్యేష్టత్వాన్ని తృణీకరించు అంటే దేవుడి నేను ఉన్నత ఉన్నత జ్యేష్ఠులుగా దేవుడిని పెడితే ప్రథమ ఫలంగా పెడితే ఏషా ఏం చేసిండు ఏం చేసిండు ఆ జ్యేష్ఠత్వాన్ని పొడగొట్టుకున్నాడు ఆకలి కొరకు నువ్వు చావలేదు కదా నువ్వు చనిపోలేదు కదా ఇంకా అంతగా చూడండి క్రైస్తవ జీవితంలో కూడా దుష్టుడు అట్లా మోసగిస్తాడు ఇక్కడ మన ప్రభులు కూడా మోసగించాలని చూసిండు వాడు ఆయన ఆకలి చేత ఆయన ఆయన యొక్క ప్రణాళికను వాడు భగ్నం చేయాలని చూసిండు ఆయన ప్రణాళికను ఆయన సేవా జీతాన్ని నిష్ఫలం చేయాలని చూసిండు ఆకలిత రొట్టెలు చూపిస్తుండేవాడు రొట్టెలు చేసుకుని తిని రాదు అని అప్పుడు చెప్పగలవా అప్పుడు ఈ ఏం చేసిండు చేసత్వాన్ని తీసేసుకున్నాడు పోగొట్టుకున్నాడు ఏశ ఒక పూటి కుడి కొరకు ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో బతకాల ఈ జీవనోపాధిమైన ఐక్యమైన విచారాలతోటి తిను తాగు సుఖించే ప్రయాసంలో పోతూ అసలైన జశత్వాన్ని అసలైన జీవాన్ని పోగొట్టుకొని వాళ్ళు పనికి రాకుండా పోతున్నారు ఏషేవులాగా భస్టులైతారో మీరు ఎవరైనా ఉంటారో చూసుకోమండ పత్రికలో ఒక పూటి కొరకు తన జేషత్వాన్ని అమ్ముకున్న భస్టులైన ఏషావైన వాడు ఎవరైనా మధ్యలో చూసుకోమన్నాడు ప్రభు పౌలు అంటే అనేకమైన ఆ వాళ్ళు జేషత్వాన్ని పోగొట్టుకుంటారు కేవలం ఆకలి వలన అంటే ఈ లోకం శరీరం తిను తాగు సుఖించు కాబట్టి మన అర్థం చేసుకోవాలా జాగ్రత్తగా ఇవన్నీ మనకి హెచ్చరికల్లాగా దేవుడు మనకు చూపిస్తున్నాడు మన సేవా జీవితంలో మనం ముందు పోతున్నప్పుడు అరణ్య మార్గులు మనం పోతనం మన ఆకలి వేరే ఉంది నా తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారం అని ప్రభు ఇక్కడ ఆయన ఆయన డైవర్ట్ చేస్తుండే సైతాన్ని ఇవన్నీ ఆత్మలో కొనిపోబడుతున్నాయి జరుగుతున్న ఇవన్నీ ఇప్పుడు అర్థం చేసుకోగలరా ఇది ప్రకృతి సంబంధం జరగలే ఆత్మచేతను అంటే ఆత్మలో జరుగుతున్న ఇవన్నీ ఆయన దేవాలయం శీఖరమే నిలబెడితే అందరూ చూడరా దేవాలయం శీఖరమే నిలబెడితే అందరూ చూస్తారు కదా ఆయన్ని కానీ అక్కడ అక్కడ ఎట్లా అంటే ఆత్మ అక్కడ క్లూ ఉంది మొట్ట మొదటి వచ్చినలోనే ఆయన ఆత్మచేతలు అంటే ఆత్మలో జరుగుతున్న ఇవన్నీ వాడు కూడా ఆత్మ కదా దుష్టుడు కూడా ఆత్మని వాడు కాబట్టి అది దురాత్మ మంది పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళ మనం అంతా అంటే ఆయన బిడ్డలం ఆత్మలో జరుగుతున్నాయి అందుకే మన మన మైండ్ లో జరుగుతూ ఉంటాయి అన్ని నువ్వు నువ్వు నువ్వు సేవలో పోతుంటే దేవుడు నిన్ను ఎంతగా బలపరుస్తుంటాడు ఆ రీతిగా మరి ఇంకో విధంగా చెప్పాలంటే దుష్టుడు నిన్ను రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు ఒక దశలో నాకు అనిపించింది బైబిల్ స్టడీకి ఫస్ట్ కొత్తలో బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు అక్కడ నారాయణ గొడవ వచ్చిన వచ్చిండి పదకొండు అవుతుండే అక్కడ బైబిల్ స్టడీ వస్తే పదవుతుండే వీళ్ళంతా ఛాయ వీళ్ళంతా అది మాట్లాడుకొని ఒకరినొకరు బలపరుచుకుంటా ఆ హోటల్ దగ్గర ఆ నారాయణ కూడా చివరి వస్తుంది శాంతి దేవట హోటల్ ఉంటుంది ఆ చారి దాపునందరూ మంచిగా మాట్లాడుకుని అందరూ ఒకరిని ప్రోత్సహించుకుంటూ అటు ఇంటికి పోయేసరికి పదకొండున్నర కూడా ఇది ఒకసారి పదకొండున్నర దాటిది ఆ టైంలో ఒకసారి నేడిమిట్ రాగానే బండి పంచర్ అయింది నేడమిట్ నుంచి మేము ఉండే ఇంటికి ఖచ్చితంగా నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అంత పెద్ద బండి ఆ టైంలో పంచర్ షాపులు లేవు మొత్తం ఎట్లా చేయాలా మొత్తం ఇంటి దగ్గర నాలుగు కిలోమీటర్లు నెట్టుకుంటూ పోయి ఇంటికి పోయేసరికి ఖచ్చితంగా రెండు అయింది టూ అవర్స్ పట్టింది నాకు ఆనించబోనికి నెట్టుకుంటా పోయిన అంత అప్ అండ్ డౌన్లన్నీ చెమట్ల గారిపోయినాయి అప్పుడే కొత్తలో పోతున్న బైబిల్ స్టడీకి తెలిసింది కాబట్టి అప్పుడు నాకు అనిపిస్తుంది ఇంత బాధ నన్ను శోధిస్తున్నాను సైతం అందరూ చూడడం మంచిగా తిని పండుకొని నిద్రపోతున్నారు మంచిగా నిద్రపోతున్నారు అంతా నీకు ఈ టైంలో ఇంత ప్రయాసం నీకు అవసరమా అని చెప్పి అట్లా మాట్లాడుతున్నవాడు శో నా తలంపులతో మాట్లాడుతున్నాడు నన్ను శోధిస్తున్న రీతిగా ఇది ఆత్మలో జరుగుతుందా లేదా వాడు డైరెక్ట్గా వచ్చి నేను నీ తలంపుల ద్వారా నేను మోసగిస్తూ ఉంటాడు ఆలోచన ద్వారా నేను అట్లా దూరతూడు వాడు అందుకే మనం ప్రతి తలంపు ప్రతి ఆలోచన అని అట్లా నేను శోధిస్తూ ఉంటే వెళ్ళిపో నా ప్రభు నా పక్షం ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ మనల్ని బలంతం చేసింది కదా ఎంత కష్టాలైనా పర్లేదు ఆయన వాక్యం ఎంత ఆశతో పరిగెత్తుడం నేను బైబిల్ ఇన్ని సంవత్సరాలలో మ్యాక్సిమం పది సంవత్సరాల్లో ఐదు నాలుగైదు సార్లు నేను పోవాలి బైబిల్ స్టడీకి రెగ్యులర్ గా జరిగినంత కాలం ఎప్పుడు కూడా డు డు డు డు డుమ్మ కొట్లే నేను ఎందుకంటే అంతగా ఆసక్తి వాక్యం అంటే ఎందుకంటే మనకి దేవుడు ఆ రీతి మనం నడిపించినట్ల మనం మనం అందరిని కదా ఏదో ఉంది ఇందులో మర్మం చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడైనా ఇవి అన్ని విషయాలు మనకు బయలుపరచబడుతుంది క్రైస్తవులు ఎక్కడ బలహీనం అవన్నీ దేవుడు మనం చూపిస్తున్నప్పుడు ఆ విధానాలు వాళ్ళకి నేర్పి వాళ్ళందరూ ప్రభుత్వంలో నడిపించాలా కానీ ప్రతి ఒక్కరూ శ్రమల గుండా ఈ చివరి కాలంలో మన రక్ష్యం మనం శ్రమలకు నిలబడాలా యుద్ధం పొందాలా ముందుకు పోతూనే ఉండాలా జయిస్తూ జయించటకు బయలుదేరి మన ప్రభు రెండు వేల సంవత్సరాల కితమే ఆయన జయిస్తున్న జయించటకు బయలుదేరి ఈ రోజు కూడా జయిస్తూ ఉండాలి అనేకుల్ని ఆయన విడదైన మనం కూడా అన్ని జయించాలా ముందుకు పోవాలా నువ్వు యుద్ధ వీవుడు కదా నువ్వు బలశాలుడు నువ్వు అనేకుని యుద్ధంలో నుంచి తన ప్రజ రాజు ఏం చేస్తాడు యుద్ధంలో ప్రజల పక్షంగా యుద్ధం చేసి రాజ్యం పక్షంగా యుద్ధం చేసి ప్రజలను విడిపిస్తాడు బానిసత్వాల నుంచి ఒక రాజు కదా మనమంత ఒక రాజు ఈ ఆత్మ యుద్ధంలో మనం ముందుకు పోవాలా అనుమానించుకున్న ధైర్యంగా విశ్వాసంలో మనం ముందుకు పోవాలా వాడు రొట్టెలు చూపించి మనుషులు మోసగించి ఈరోజు క్రైస్తవులు అంతా రొట్టెల కోసమే ప్రయాసపడుతుంటారు ఎవరికన్నా ఎక్కడికైనా సంఘానికి పోతే ఈ బ్రదర్ ద్వారా ఈ పాష్ ద్వారా నాకు ఏమొస్తుంది అదే ఆశిస్తున్నారు మన సేవది కాదు కదా మన సేవది కానీ కాదు చూడండి ఏదో ఒక మనిషి నుంచి పొందుకునే ఇచ్చే గుణం లేదన్నట్టు వాళ్ళకి ఇంకా ఆ యాజకత్వం ఏవి యాజకత్వంలో ఉన్నారు మనం మెలికిసేద క్రమంలో మనం ఉన్నవాళ్ళు ఇంకా అది గుడ్డితనమైన వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళందరినీ మనం బయట తీసుకొని రావాలా ఈ రొట్టెల వల్ల కానీ మనుషులు రొట్టె కాదు దేవుని వాక్యం వల్ల జీవిస్తే కాబట్టి నాకు అర్థమైంది అక్కడ అంటే ఇంతకాలం వాడు మనుషులు ప్రాశాస్యని రొట్టెల నుంచి చూపించి వాడు వాడు సేవా స్టార్ట్ చేసి బాక్సం పొంది రక్షణ పొంది ముందుకు పోతా ఉంటే వాడు దేవుడి శోధనలను పంపిస్తున్నాడు ఆయన కుమారుడు ఎట్ట శోధనలు పంపించాడు ఈ రోజు నిన్ను ననగో శోధనలు పంపిస్తా ఉంటే నువ్వు అట్లా ఆయన నువ్వు జయించగలవా ఆ మూడు శోధనలు జయించినవా ఈ రోజు జయించగలిగినారు క్రైస్తవుల్లో సేవకులు ముఖ్యంగా ఈ రోజు మనం జయిస్తున్నావా అలాంటి పరిస్థితి మనకు ఎదుర్నప్పుడు నువ్వు రొట్టెల కోసం పరిగెత్తనావా ఆయన వాకింగ్ కోసం పరిగెత్తనావా ఆయన ఆకలి ఏంది అట్టవాడు మోసగించిన క్రైస్తవ సంఘాన్ని ఈ రోజు వరకు అందుకే వాళ్ళు అక్కడ ఆగిపోయినారు కాబట్టి వాళ్ళందరూ మనం అక్కడి నుంచి వాళ్ళ గుంజుకొని మనం ముందుకు తీసుకొని పోవాలా అలాంటి కృప ప్రభ మనకు అందరికీ అనుకరించాలని ప్రార్థిద్దాం దేవా మా ప్రియ పరలోకతీ నీకు ఎంతో మరణాలిస్తయ్యా వాక్యంధ ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రభా అవును మేము మీ ప్రియ కుమారులుగా ఉండాలంటే ప్రభా మీరు మా ఆనందించాలంటే ప్రభావ మీరు మా ఎందు ఆనందించినారు అక్కడ ప్రభా అయినా ఉన్నప్పుడు ప్రభావ బాప్తి సంపొంది ఒడ్డుకు రాదని పరసం పొందుకున్నారు కాబట్టి మీరు మాట్లాడన్నారు ప్రభా ఈ నేను ప్రియ కుమారుడని ఈయన ఎందు ఆనందిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము కూడా మీ ప్రియ కుమారులు ప్రవ మీరు మా ఎందు అందుకే మీ మమ్మల్ని శ్రమలు కూడా నడిపిస్తున్నారు అరణ్యంలోకి మమ్మల్ని నడిపిస్తున్నారు నైనా ఈ లోకం యొక్క అరణ్యంలో శోధ అరణ్యంలో మేము మా ప్రయాణం అరణ్యం ప్రవ్వా నైనా వాడు మనుషులు వాళ్ళ అనేకులు ప్రభు రొట్టెలు చూపించి మోసగిస్తున్నాడు ప్రభు ఓ ప్రభు నైనా ఈసయ వాళ్ళ ప్రయాసంలో పోనీయకుండా అడుగు అడుగునా శోధిస్తున్నాడు ప్రభావ నైనా ఆ రీతిగా ప్రభు ఎంతో క్రైస్తవులు ప్ర విశ్వాసులు దేవుని బిడ్డల ప్రభు అయినా ఆ విధానంలో పడిపోయి నేను వాళ్ళు అక్కడే కొట్టిమెట్లాడుతున్నారు ప్రభావ తెలియక కాబట్టి నన్ను మాకు ఆ సత్యం బయలుపరచబడింది ప్రభు నైనా మా ప్రయాసంలో ప్రభావ అరణ్య ప్రయాణంలో మీ ఆత్మలో మీరు అయినా కానీ ప్రభావ మీరు మాకు విజయన్నారు మీరు వాక్యం ద్వారా సైతం విజయం పొందినారు కాబట్టి ఇవాళ క్రైస్తవ జీవితం ఆ వాక్యమే మర్చిపోయింది ప్రభావ మార్త నాలుగో దేని వాక్యం బాప్తిసం పొందిన ఆత్మీయుడు క్రైస్తవుడు ఏ రీతిగా దేవుని సంతోషపెట్టాలి ఆయన ఎలాంటి పిలుపు ఆకాశంలో పలికిండు ఆయన ఆనందింపజల తండ్రి అని ప్రవ్వా మీరు బయలుదేరినారు ఈ లోకంలో కొమ్మాడుగున్నప్పుడు ఎన్నో విజయాలు పొందినారు ప్రభావ మీ పానాన్ని తా క్రయధనంగా పెట్టి మా కొరకు రక్షించినారు మే మా జీవిత కాలంలో కూడా ప్రభావ మరణమగినంతగానైనా మేము మీ సేవ చేయాలా అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభావ అలాంటి సేవా జీవితంలో నడిపించండి ప్రభావ ఈ ఆరాధన పాల్గొన బ్రదర్ ని శ్రావణ గారు దీవించి ఆశ్రదించండి ప్రభావ నూతనంగా మీ అగ్నితో అభిషేకించండి ప్రతి చోట ప్రభు మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించలాగినా ఓ ప్రభా యూత్ని ప్రభావ ప్రోత్సహించి గొప్ప సేవకులు వాళ్ళు ట్రైన్ చేయలాగిన బ్రదర్ ని అభిషేకించి వాడుకోండి మీకు ప్రవచన వరం ది వివేచన వరం కురుపవరాలు అనిపించి బలపచ్చి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి ఇంకా ఎంతో మంది ప్రభావ ఈ ఆరాధనలో పాల్గొనే రాలేదు రాటుంబాలకు మీరు ఆస్వాదించండి ప్రభావ బలపచ్చి స్థిరపరిచి మీకొరకు శాసన పెట్టుకోండి రాబం అందరూ సిద్ధపరచుకోమాలి త్వరలో రాన పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆ మేన్ స్థుతం ప్రభా పరిశుద్ధ జీవంగల రాజా మీకు వందనాలు ప్రభా ఏసుక్రీస్తు నామం బట్టి దేవవాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు దేవా మీకు వందనాలనైనా వేసే ఆ గొప్ప తండ్రి గొప్ప రాజా వాక్య మహర్తలు నీరు కట్టి ఫలింపు చేయండి దేవ కొంచెం ముద్ద పులిసిపోయినా ముద్ద కూడా పులిసిపోతుందని మీరు మాతో మాట్లాడారు ప్రభా కాబట్టి ఆ కొంచెం ముద్దని కూడా మేము పులిసిపోకుండా మీ యొక్క శక్తి చేత ప్రభా దేవదాన్ని ప్రభావ మళ్ళీ మేము పరిశుద్ధంగా కొనసాగించుకోవాలా జీవితంలో కొంచెం అవిశ్వాసం ప్రభావ కొన్నంత అవిశ్వాసాన్ని కూడా దేవ విశ్వాసాన్ని కూడా దేవ అవిశ్వాసంగా మారుస్తుంది ప్రభా కాబట్టి రాజా మేము కొంచెం కూడా అవిశ్వాసం వాళ్ళు తెచ్చుకోకుండా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చేత ప్రభావం మేము ముందుకు మీ కొరకై తీర్మానం చేసుకున్న జీవితాలకి ప్రభా ఎన్నో శ్రమలు ప్రభావ ఎన్నో కష్టాలు ప్రభా ఎన్నో శోధనలు ప్రభా ఇస అలుయా ప్రభావం మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం ఉంటేనే ప్రభావ మేము విజయం పొందగలుగుతాం లేకపోతే రాజా చాలా కష్టం ప్రభ మీలో ప్రార్థనలు గడిపి ప్రభ వాటి అన్నిటిపైన విజయాన్ని మేము పొందుకోవాలా ప్రభ శ్రమలు లోకంలో ఖచ్చితంగా వస్తే ప్రభ కానీ విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు మీరయ్యాయేసి ప్రభ మీరు బ్యాప్తిజం పొందిన వెంటనే ప్రభా యొక్క పశుధాత్మ మీదకి వచ్చింది ప్రభ అలాంటి ప్రభావం మేము అద్భుతాలలోకి మేము కూడా అలాంటి సూచక మేము కూడా ప్రభ అంతలాగా ఎదిగే పరలోక జ్ఞానం దయచేయండి సంపూర్ణంగా మమ్మల్ని మేము తృణీకరించుకోవాలా ప్రభ ఈ లోకంలో దేవా మీరు సహాయం దయచేయండి ప్రభా దర్శన రీతిగా మీరు మాట్లాడండి ప్రభా ఈ అంత్యకాలలో చాలా కష్టం ప్రభా కానీ మీ కృప మీ యొక్క కనికరంలో మీ యొక్క పశుధాత్మ శక్తి చేత ప్రభావంలో నడిపించండి ప్రభా అదిలోయ దేవ పరిశుధర కుడికి ఎడమకి తొట్టు లేకుండా ప్రభా నిలబడి ప్రభావం మీలో ముందుకు నడుస్తూ మేము సాగిపోవాల ప్రభా మీరు ఆకలి అనంతరం వరకి మా తుది శ్వాస వరకు యొక్క తీర్మానంలో నిలకడగా జీవించే పర్లోక జ్ఞానం చేత నడిపించి దేవా మూకరింపు జీవితం మాకు దయచేసి ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి ఓ దేవా మేము అన్ని వారాలను పొందుకొని దేవా ఈ లోకంలో ప్రభ అలియ అనేకులకి వెలుగుమయంగా కనబడుతూ వాళ్ళకు కూడా వెలుగులోకి నడిపిస్తూ దేవా మీ నామం మహిమార్థమై ప్రభ ఈ యొక్క కార్యాలయం యేసుక్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ పార్షుద్రవ దేవా మీకు వందనాలు అయినా ఇస్రాయేలీల గొప్ప తండ్రి మీకే ఈ యొక్క గడిచిన కాలం అంతా మనం కాపాడి మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశం మీరు మాకు మీకు వందనాలు ప్రభు సమస్త ఘనతం ఎన్నో ప్రభావం లే చెల్లించుకుంటున్నాం మీ శ్రీకరిస్తున్నాం మీకు రూప అనుగ్రహించి నడిపించండి మీ రచన ప్రణాళికలో మేమందరం ఉండాలని ఏర్పడండి ఓ ప్రభావ మీరు అక్కపరకు మందుని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి కష్టం నష్టం మీరు తిరుపతి నుంచి మాకు విడుదల కల్పించండి సంపదించండి దీయందు భయం భయభక్తులు కలిగి జీవించలేదన సరే అనుగ్రహించండి లోకంలో జీవించలేదన మీ యొక్క బలం మాకు అనుగ్రహించండి ప్రభావ దృష్టి కేకరించే శక్తి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క మరణ రూస్థాపన పురుగు ద్వారా మాకు విజయం అనుగ్రహించిన అవును విజయం మీ నుంచి మాకు రావాలా ప్రభావ అవును ప్రభావ మనుషులు ఆశ్రయించిన సహాయం అనుకరించి నడిపించండి ఈ రాక వర్మ వాళ్ళందరినీ తీరపరచుకోండి చక్కబడ్డ వాక్యాన్ని ఆచరించండి ఫలపరితం దయచల్లు రూపేతన జీవితంలో చక్రవర్ధం నుంచి మేము అభివృద్ధి చెందాల ప్రభు మీ అందరినీ ఏరుపడి ఎవరికన్నా పలించలేరని వాటిని కలిగిస్తున్నాయండి మీ అందరూ మేము ఫలించాలని నడిపించింది ఆర్థిస్తున్నాం సంపూర్ణంగా అంటూ కట్టపడి మొత్తాల సహాపడి నడిపిస్తుంది సాధించాలి మన ప్రవేణ ఏ శక్తి ఒక కృప సమధ నడిపి మనందరికీ సదాకాలంతో అండి కనుక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రెసిడెంట్ అన్న ప్రెసిడెంట్